కీర్తన సంఖ్య ఐదు వందల ఒకటి ఎంతని పొగడవచ్చు ఇతని ప్రతాపము పంతములెల్లా మెరసి ప్రతాపించి వాడే చేతులనే పెరికి సంజీవి కొండ ఆతడువో తొల్లి పెద్ద హనుమంతుడు తల దానొక్కడే లంక సాధించి వార్ధి దాటి ఈతలకి వచ్చినాడు ఇదివో వాడే ముదమున బ్రహ్మలోకము దాక బెరిగినాడు అదివో ఇపుడు పెద్ద హనుమంతుడు వదలకతోక చక్రవాళ పర్వతము వెంట ఉదుటున జుట్టుకొని ఉన్నాడు మెల్లనే జంగ జాచి మెల్లనేజంగజాచి మెడనిక్కించుకున్నాడు అల్లది ఓమించే వెల్ల వెల్లవిరైనాడు శ్రీ వెంకటేశ్వరుని బంటై చల్లగా లోకములేలి సంతతమువాడే